సంకీర్తనభారు చీచీ నరులదేటి జీవనము కాచుకొని హరినీవే కరుణింతుగాక అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాక వడిని ఇతరుల కొలువగవచ్చునా ఉడివోని పక్షి అయి ఉండనైనా వచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా పై మెతలేని పాటు పడవచ్చుగాక కసటు బొనరుల పొగడవచ్చునా ఉసురు మానైపుట్టియుండనైనా వచ్చుగాక దశలనెక్కడనైనా తిరుగవచ్చునా ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలా నేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు కావచ్చునా నెమ్మది శ్రీవెంకటేశమే కాని దొమ్ముల కర్మములివి తోయవచ్చునా